अरे ओ um... గగనసదృశం తమక్ష్యం ఏకం నిత్యం విమలమచం సాక్షి భూత భావాదే త్రిగుణరహి సద్గురు తం నమ namo ప్రజానఘన ప్రత్య్రహస్ అహం పదార్థిత సదా శర్యభాస్మ పందే పరం పరా స్వరు నిజగరు పరమురు పర సద్గురు పరబ్రహ్మణే నమీగురుభ్యో నమ్ హరి ఓ కొందరు కర్మమునే బాగందురు మరికొందరు ఎక్కువందరు తను కొందరు ప్రాణములధికములందురు నీకి వట్టి ఆశలే మితికి వారితో పొందు మిటికి ఎందరి మాటల ఎన్నైనా ఎన్నీనా ఈ బోధ కింది కాని పై వికావు ఆశలే ఆశలేమిటికి వారితో పొందు చేసేవేమిటికి కొందరు కర్మమునే కొందరు మరికొందరు ఎక్కువందురు తను కొందరు ప్రాణములధికములందురు నీగిట్టి వట్టి ఆశలేమిటికి వారితో పొందు చేసేవేమిటికీ ఎందరి మాటల ఎన్నీనా ఈ బోధ కిందివే గాని పైకెక్కేవి కావు ఇట్టి వారితో పొందు చేసేవేమిటికీ ఇది పదవిభేదన మానవుడు సదాచారాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం సదాచారం అనేది కర్మతో ముడిపడి నిన్న కూడా మనం ఈ అంశం గురించి ప్రస్తావించాం కర్మ నిత్య నైమిత్తిక వైశేషిక నిషిద్ధములు अभी नागू भागव निर्म नैमित्तिकर्म विशेषकर्म निषिर्म इधकू तपक विड़ववल निषिद्धकर्म अटे दंभो दर्पोभिम से क्रोध पारुष्यमेंजात आसुरी लक्षण दैवासुर संपद् विभाग योग अध्याय भगवदगीत विशद विवरी दंभम दर्पम अभिमान क्रोधम पारुष्य अभिमु अभिजात्य अज्ञा इलावी चला जाग्रत का गमे ఇవన్నీ తప్పక ప్రయత్నం నుంచి విడవలసింది చాలామంది ఏమనుకుంటారంటే ఇవి వాటంతటా అవే పోతాయి అనుకుంటారు వాటంతట అవి ఎప్పటికీ అసలు అవి ఉన్నాయని గుర్తించడమే చాలా కష్టం అవి వ్యక్తం అయ్యే వరకు తెలియదు లోపల అంతర్లీనంగా ఉంటాయి ఒక మనిషికి దంభం ఉందో లేదో తెలియాలి అంటే అంటే దంభం అంటే గర్వం గర్వం ఉందో లేదో తెలియాలి అంటే తద్భిన్నమైనటువంటి పరిస్థితులు కానీ గుణధర్మంతో కూడినటువంటి ఆకర్షించే లక్షణాలు కానీ ఏర్పడినప్పుడు ఆ గర్వం అనేది ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది అప్పటి వరకు తెలియదు నా సంగతి తెలుసా నేనంటే ఎవరో తెలుసా ఇలాంటి మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటారు నాకు అభ్యాసంలో లేవు కాబట్టి నేను ఇలాంటి ఉదాహరణలు ఎక్కువ చెప్పలేను దంభో దర్పో దర్పం అన్నా కూడా అదే అంటే అది సమాజం మీద ప్రభావితం అలాంటిది దర్పం వేష్టి వేష్టి కుటుంబం మీద ప్రభావితం గర్వం ఒక్కొక్కప్పుడు అది మితిమీరినప్పుడు సమాజం మీద కూడా ప్రభావితం అలాగే అభిజాత్యం మా జాతి గొప్పది అలా ఏర్పడవే పితృస్వామ్యం మాతృస్వామ్యం అనేక రకాల ప్రపంచ యుద్ధాలు ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మానవుల కంటే జర్మన్లే గొప్ప జాతి అనుకున్నారు అనుకుని నాజీజం నాజీలు పుట్టే వాళ్ళ విద్వేష కారణంగా ఒక ప్రపంచ యుద్ధం జరిగింది मरक प्रपंच युद्ध अच्छा रोमन गोप अलागे ग्रीस देशस्थ गोप इला भूमंडल में अभिजात्यत और देश मरक देश मेन मरको मंदिर मानवीद सामजन मरुक सीदूह मरक समूह मीद प्रत्यक्ष का पोक्षा गोपड़ी की पापड़ता श्रम दोपी సంపద దోపిడి నేటి కాలంలో మేధో హక్కుల చౌర్యం విజ్ఞానం దోపిడి ఇలా రకరకాలైనటువంటి తమోగుణ ధర్మాలనవంటివన్నీ అందుకే వీటన్నిటినీ ఆసురీ ప్రవృత్తుల దీర్ఘకాలం క్రోధం ఉండటం కూడా ఎవరి ఎడలైనా సరే దీర్ఘకాలం ద్వేషం ఉందనుకోండి అది కూడా ఆసురీ లక్షణమే మరి ఎందుకంటే హిరణ్యాక్ష హిరణ్యకశకులు ఒక యోగం పాటు శ్రీహరి ఎడల క్రోధాన్ని వహించారు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కంటే ఎక్కువ క్రోధం వహించారు ఏమైంది చివరికి కాబట్టి ఇవన్నీ వృధా అయిన విషయాలు ఉత్తమయ క్షణకోపస్య మధ్యమే ఘటి కాగ్రి అహోరాత్ అధమాధమంచ జీవన పర్యంతం కాబట్టి ఉత్తముడైన వాడికి క్షణమే ఉంటుంది అది కార్య సాధకం ఆ కార్యం నెరవేర్చడం కోసం ఏ పిల్లాడు తప్పు చేస్తున్నాడు అనుకోండి వాడిని కొద్దిగా హెచ్చరించడానికి చేసేటటువంటి క్రియ సూచన చేయడానికి చేసే క్రియ అనమాట అది ఆ క్షణమే ఉంటుంది ఉత్తమే క్షణకోపస్య ఇదంతా కర్మ పరిధిలో మాట్లాడుతున్నాం ఇదే జ్ఞాన పరిధిలోకి వచ్చింది అనుకోండి జ్ఞానికి క్రోధం రాదు కార్య సాధకమైనా కూడా క్రోధం రాదు అతడు సంకల్పిస్తే చాలు కార్యం నెరవేరుతుంది కాబట్టి జ్ఞాని సంకల్పించటమే ఎక్కువ అదే కర్మ కర్మ అనేటటువంటి పరిధిలో ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు క్రోధాన్ని పూనక తప్పదు కాబట్టి అతడు పనిని ఎట్లా నిర్వహిస్తున్నాడో మనం గమనిస్తే చాలు క్రోధాన్ని పూజ చేస్తున్నాడు అనుకోండి అప్పుడు కర్మ పరిధి ఏ క్రోధం లేకుండా పరమశాంత స్వరూపుడుగా కేవలం నిమిత్త మాత్రంగా ఉంటే పని జరిగిపోతుంది అనుకోండి అప్పుడు జ్ఞానస్వరూపుడు ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే కార్యభార నిర్వహణ ఎలా జరిగింది అనే దాన్ని బట్టి తెలుస్తుంది రాముడు పద్నాలుగు వేల మంది కరదూషణాదులను ఘడియ కాలంలో దండకారణ్యంలో సంహరించాడు వనవాసర్మంగా అక్కడ రామాయణంలో వాల్మీకి అంటాడు పద్నాలుగు మంది రాక్షసులను సంహరించినటువంటి రామలక్ష్మణులకు చిరు చెమటలు పట్టినవి అంటాడు కళ్ళతో చూసినట్టుగా అక్కడే ప్రత్యక్షంగా ఉండి చూస్తే ఎట్లా కనబడుతుందో అట్లా రాసాడు వాళ్ళని చిరు చెమటలు పెట్టినవి అంటాడు అంటే అర్థం ఏమిటి అంటే క్రోధాన్ని పోనలేదట వాళ్ళు పద్నాలుగు మంది రాక్షసులను సంహరించేటప్పుడు కానీ రావణ సంహారం చేసేటప్పుడు కానీ కుంభకర్ణుని సంహరించేటప్పుడు కానీ ఇంద్రజిత్తుని సంహరించేటప్పుడు కానీ వాళ్ళు రామలక్ష్మణులు క్రోధాన్ని పోనలేదట అంత పెద్ద మహాకార్యక్రమాన్ని వాళ్ళు మందహాసంతో పూర్తి చేశారు అందువల్ల రాముడు జ్ఞాని అందుకే రామబ్రహ్మ అలాగే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటా ఉద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది అక్షోహిణీల సేనని మందహాసంతో యోగసంధి నాడు పూర్తి చేసేసాడు కృష్ణుడు ఎప్పుడూ క్రోధం ధరించలే ఒక్కసారి మహాభారత యుద్ధంలో అది కూడా తొమ్మిదవ రోజున భీష్ముని ఎడల క్రోధాన్ని ప్రదర్శించాడు అన్నారు క్రోధం పూనలేదు ఆయన క్రోధం పూనితే చాలా విపరీత పరిస్థితులు ఏర్పడు అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని మేల్కొల్పడం కోసం బుద్ధు చేయడం కోసం అర్జునాన్ని తప్పుకో ఇక నేను యుద్ధం చేయాల్సిందే ఎందుకని అంటే ఆయన ఆయన మహాభారత యుద్ధం ముందు ఒక చక్కటి అంశాన్ని చెప్పారు నేను నా చిన్నప్పుడు మా తాతగారి దగ్గర విన్నా వారు నాటకాలు వేసేవారు ఆ పద్యం నాలుగు చివరుండే ఆయుధము ధరింప అని నెయ్యముగా ఊరకే మాట చేయువాడు ఆయుధము అలా ఉండాలట జ్ఞాని ఎప్పుడప్పుడు ఆయుధం పట్టకూడదు క్రోధం అనే ఆయుధాన్ని పట్టకూడదు అలా మందహాసంతో అన్ని కార్యక్రమాలు నెరవేరుకోవాల అలా అవ్వలేదనుకోండి జ్ఞానికది అనవసరం అని అర్థం అతని కర్తవ్యంలో లేనిదేది అతను క్రోధాన్ని పూని చేయడం అనేది అసంగతం అతనికి అతను స్థాయికి కిందకి దిగిరాడు కర్మ సంగతం అవ్వడు కాబట్టి జ్ఞాన మార్గం ఎప్పుడూ కూడా ఇట్లా చేయాలి అంటుంది కర్మ సులభంగా చేయాలి లీలగా చేయాలి హేళగా చేయాలి సృష్టి ఎట్లా అయితే చేయబడిందో సృష్టి ఎట్లా అంత లీలగా అంత ఆటగా అంత హేళగా ఆనందకా ఆనందదాయకమైనటువంటి పద్ధతిగా జరిగిపోవాలి अभी कर्मसंगतम की गुणसंगतम अब ब्रह्मांड बदल सीरिय विषय चाहिए दिमान अभिजात्यम वेरकत अंभो दर्पोभिम से क्रोध पारुष्यमेव अज्ञान से ఈ ఆసు లక్షణాలలో గొప్ప విశేషం అండి ఇవన్నీ ఒకే సూత్రబద్ధమై ఉంటాయి అంటే లక్షణం ఉంటే చాలు మిగిలిన లక్షణాలన్నీ వచ్చి చేరతాయి సందేహం లేకుండా వచ్చే అదేంటంటే నాకు ఒక ప్రాథమ్యం ఉంది కదా అనుకోవచ్చు లేదా ఒక పరుషంగా మాట్లాడేటువంటి పద్ధతి ఉంది కదా అనుకోవచ్చు ఆ పరుషపు మాట అనే ఒకటి ఉంటే చాలాట మిగిలినవన్నీ వచ్చి కాబట్టి సాధకులు జాగరూకులై ఉండాలి ముఖ్యంగా ఆత్మవిచారణ చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు యోగం చేసేవాళ్ళు జ్ఞానమార్గాన్ని ఆశ్రయించినటువంటి వారు ముక్తిని లక్ష్యంగా స్వీకరించినటువంటి వారు త్రికరణ శుద్ధి కలిగినటువంటి వారు చిత్తశుద్ధి కలిగినటువంటి వారు సర్వస్వ శరణాగతులైనటువంటి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్మ సంగతం తప్పక నిన్ను కిందకి తీసుకొస్తాను ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు ఈ అంటే కర్మ సహజం దేహదారులకెల్ల అంటే శరీరం ఉంటే కర్మ తప్పదు దాన్ని తప్పించలే అని మనకి ఉపనిషత్తులలో కూడా అయితే ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అంటే సామాన్య కర్మ దానికి సామాన్య కర్మ అని పేరు అంటే దేహధారణ నిమిత్తమై దేహమును ధరించి ఉన్నాడు కాబట్టి దేహావసరముల యొక్క సామాన్య ధర్మం సామాన్య అవసరముల వరకు వాటికి సామాన్య కర్మ అని పేరు అంటే ఒక ఆశ్రయంలో ఉండటం ఒక సామాన్యమైన వస్త్రధారణ ఒక సామాన్యమైనటువంటి హితమిత ఆహార నియమం ఒక సామాన్యమైనటువంటి అభిభాషణ ఇత్యాదు సామాన్య కర్మ ఇతను కూడా వందనం వరకు చేయవచ్చు నమస్కారం వరకు చేయవచ్చు అంటే అది చాలు ఎందుకని రెండవ వాడు లేడు కదా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ రెండవ వాడు ఎప్పుడైతే లేడో అప్పుడు విశేషమైనటువంటి కర్మ చేయాలి అంటే సాధ్యపడదు కాబట్టి జాగ్రత్తగా కర్మని వదిలేయాలి విశేష కర్మలో ఉన్నటువంటి అవసరాలను నిష్కామ కర్మ ద్వారా మార్చాలి ఇక నైమిత్తిక కర్మ అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు కొన్ని నైమిత్తిక కర్మలుంటాయి అంటే తండ్రి కానీ తల్లి కానీ గతించినప్పుడు అంత్యేష్టిని నిర్వహించడం అలాగే శ్రాద్ధ విధులను నిర్వహించడం అలాగే పుత్రుడు సంతానమునకు జాతక కర్మ నుంచి వివాహం వరకు చేసేటటువంటి వైదిక కర్మ ఇత్యాదులను నిర్వహించేటప్పుడు నైమిత్తిక కర్మను నిర్వహించేటప్పుడు సామాన్యంగా నిర్వహించాలి విశేషంగా నిర్వహించకూడదు కానీ నైమిత్తిక కర్మనే వేడుకగా గనక నిర్వహించినట్లయితే మరలా కర్మ సంగతం అవుతుంది జ్ఞానమే అయినా తప్పక అది కర్మ సంగతం అవుతుంది అందుకని వైదిక కర్మలో ఎక్కడ వేడుకలు ఉండవు అంటే భారీ సంహారాలతో చేసేది ఉండదు ఇక్కడ వైదిక ధర్మం ప్రకారం వేద నియతి ప్రకారం సామాన్యమైనటువంటి సాక్షిత్వ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి స్వధర్మోపాసన మాత్రమే ఉంటున్నారు ఇలా జాగ్రత్తగా జ్ఞానమార్గంలో ప్రవర్తించేటటువంటి వాళ్ళు సామాన్య కర్మను నిష్కామ కర్మగా నైష్కర్మ సిద్ధి లక్ష్యంతో చేయాలి అయితే ఏది చేసినా నర్మణ నజయా నిర్ధనేనైక త్యాగేనైక అమృతత్వ మానసు अने कठोपनिषत्वाक्याप्कोवाली अमृतत्वस्थित अनें कर्मचेत यानी धनम चेत प्रजा बल बाहु्य बलचेत अधिकारेत का, का अभिजात्यत धाध्यप दीन वाल साध्यम तो अंटी त्यजिस्ते साध्यम त्याग वाल साध्यपेद फलमे अदेटे अमृतत्व కాబట్టి మానవుడు జన్మ నుంచి మరణం వరకు కూడా ఈ త్యాగ లక్షణాన్నే కలిగి ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే త్యజేది అజ్ఞాన నైర్మాలిన్యం ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు కూడా నిత్య పూజ చేసేవాళ్ళు పునఃపూజ చేసే ముందు పూర్వ పూజ యొక్క నిర్మాళిన్యాన్ని తొలగించాలి ఏమిటయ్యాదంటే ఆ త్యజేది అజ్ఞాన నిర్మాలిన్యం అజ్ఞానం అనే నైర్మాలిన్యాన్ని తొలగించేస్తున్నాను ఎలా వచ్చినప్పుడు వాడికి అజ్ఞాన నిర్మాళిన్యం అని ప్రశ్నించాం ఏం లేదయా రాత్రి నిద్రపోయేవలేదా ఆ నిద్రపోయినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయేవలేదా అదేనయ్యా అజ్ఞానం అన్నారు కాబట్టి నిన్ను నువ్వు నీ ఎరుక నీకు కలిగి వరకు నీవు జ్ఞానస్వరూపుడివి నిన్ను మరిచిపోతే ఆ జ్ఞానస్వరూపుడి కాబట్టి అట్టి అజ్ఞానం గాఢ నిద్రావస్థలో ఏర్పడుతుంది కాబట్టి లేవగానే వెంటనే మనం శుద్ధి చేసేటటువంటి దేహాన్ని అంతరంగాన్ని శుద్ధి చేసేటటువంటి సాధనలు చేపట్టాయి అందువల్ల చాలా వరకు భార్య బొద్దెక్కే వరకు చేయకుండా ఉండేటటువంటి పద్ధతులను వేదం నిషేధించింది తప్పక లేవగానే పాదప్రక్షాళన ముఖ ప్రక్షాళన స్నానం విభూతి స్నానం దివ్య ద్రవ్యాలను అంటే విభూతి కుంకుమ గంధం ఇత్యాదులను పసుపు ఇట్లాంటి వాటి అన్నింటినీ ధరించడం కళ్యాణ ద్రవ్యములని పేరు వీటి వీటి వలన దివ్య శోభ చేకూరుతుంది మానవుడికి ఇవన్నీ సామాన్య కర్మలే దీన్ని విశేషంగా చేస్తే విశేష కర్మ అంటే అర్థం ఏమిటంటే నేను ఈవేళ ఒక వెయ్యి ఎనిమిది మంది మొత్తైదువులకి పసుపు కుంకం పెట్టాలి పువ్వు తాంబూలం పండు తాంబూలం ఇవ్వాలి ఒక రోజులోనే అన్నాడు అనుకోండి అప్పుడు అది విశేష కర్మై ఇంకా ఇట్లాంటివి చాలా చాలా చాలా చాలా వ్రతాలు చాలా చాలా దీక్షలు చాలా చాలా నియమాలు మన సాంప్రదాయంలో కనబడతాయి ఇవన్నీ సామాన్య ధర్మంగా చేయాలి కానీ విశేష ధర్మంగా చేయకూడదు అందుకని కొత్త కోడల చేత ఒకవేళ శ్రావణ మంగళగౌరి నోమో శ్రావణ శుక్రవారాల నోమో ఇత్యాదులు చేయించేటప్పుడు వాటికి నియమం ఏముంటుందంటే ఆవిడ మొదటి సంవత్సరం అంతా చేయవచ్చు లేదా రెండవ సంవత్సరం కూడా చేయవచ్చు లేదా అవసరమైతే మూడో సంవత్సరం కూడా చేయవచ్చు అంతేగాని ఒక నెలలోనే పూర్తి చేయాలి రెండు నెలలోనే పూర్తి చేసేయాలి అని ఉండదు ఎందుకని అంటే అట్లా చేస్తే అది విశేషకర్మ అయిపోయి అభిమానాన్ని కలిగిస్తుంది అందుకని జాగ్రత్తగా పెట్టారు వ్రత నియమాలు కూడా అట్లాగే పౌర్ణమి పౌర్ణమికి ఉపవాసం ఉండేటువంటి వ్రతం ఒకటి ఉంది అది ముప్పై మూడు పౌర్ణాలను అది కూడా అంతే ముప్పై మూడు పౌర్ణములు అవ్వాలంటే అప్పటికవుతాయి కొంతమందికి సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు కూడా పడతాయి ఒక్కొక్కప్పుడు కుదరక అలాగా జాగ్రత్తగా నీ యొక్క అంతఃకరణని కర్మబంధంలో నుంచి విడివడేటట్లు చేయాలి ఎందుకని అంటే బుద్ధి కర్మానుసారిణీ ఈ బుద్ధి ఆ రజోగుణ ధర్మంతో కూడిన కర్మను అనుసరించి పనిచేస్తుంది జాగ్రత్తగా సత్వగుణ ధర్మం కలిగినటువంటి బుద్ధిని ఆ రజోగుణ సంగత్వం నుంచి విడిపించాలి ఈ విడిపించడమే సదాచారం ఇంతసేపు ఎందుకు ఈ సదాచారం గురించి చెప్పవలసి వచ్చిందంటే మానవుడు మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా ఈ సదాచారాన్ని లోపల సాక్షిగా బయటికి సత్వగుణంతో వ్యవహరించే పద్ధతిగా ఈ సదాచారాన్ని నిర్వహించాలి అంతేగాని లోపల సత్వగుణం బయటికి రజోగుణం అంటే ఎప్పటికీ కుదరదు లోపల కూడా రజోగుణమే ఉంటుంది అప్పుడు ఇంకా అప్పుడు కొంతకాలానికి లోపల రజోగుణం బయటికి తమోగుణం వచ్చేస్తుంది తర్వాత కొంతకాలానికి లోపల బయట తమోగుణమే ఉంటుంది కాబట్టి ఎప్పుడు మానవుడు సాక్షిత్వ స్థితి నుంచి కిందకి దిక్కోవడం అలా నిలకడ చెంది సాత్వికమైన వ్యవహారం చేయాలి ఇది కర్మసంగతమైనటువంటి బోధ ఇక్కడి నుంచి జ్ఞాన సంగతమైన బోధన ఎత్తుకుంటున్నారు అంటే సాక్షిత్వ ధర్మం స్వధర్మంగా ఎవరైతే నిలబెట్టుకోగలిగారో వాళ్ళు మాత్రమే తురియాన్ని లక్షించగలుగుతారు వాళ్ళు మాత్రమే నిర్వాణ దశని దాటగలుగుతారు आत्मसाक्षात्कार ज्ञाना पंद्रह वाला आत्मज्ञा ब्रह्मज्ञा प्न मार्ग में परणाम चुवान वालमे कईवल्य मार्ग केवल ज्ञा मार्ग पद्धति प्रवेशिस्टर निज प्रबोध विधान प्रवेशिस्तर अक्टा आ अज्ञा रे रहीपरचमे एट्लावो बोधिस्त కాబట్టి మొదట దశలో ప్రాథమికంగా గుణమాలిన్యాన్ని పోగొట్టుకోవాలి సదాచారంతో తదుపరి జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానం దాకా రావాలి ఈ మూడు దశలని దాటాలి జీవుడు ఆత్మ బ్రహ్మ ఈ మూడు దాటాలి ఈ మూడు దాటి పరం అనేటటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళు నిజ ప్రబోధ విధానానికి వస్తారన్నమాట అందుకని దీనికి నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం పేరు చిట్ట చివరమాట దీనికి నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం అంటారు అందుకే ఈ అంశాలని ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే కొందరు కర్మమునే బాగందురు ఏమంటారయ్యా అంటే అందరూ పండితులే కానీ తినడానికి మాత్రం భోజనం లేదు డబ్బు లేదు అంటారు అంటే ధనార్జన కూడా కర్మలో భాగమే పాండిత్యం కూడా కర్మలో భాగమే కానీ డబ్బు లేకపోతే పాండిత్యం కూడు పెడుతుందా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు లేకపోతే నీ జ్ఞానం ఎందుకు పనికి వచ్చింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏం ఫలితం అయ్యా నీ జ్ఞానం వలన ఎవరు మెచ్చరు నేను అంటారు అంటే అభిమానం అనమాట ఎవరైనా ప్రస్తుతి చేయటం స్థుతించటం కీర్తి కండూతి అనమాట ఇది అంటే నా చిన్నప్పుడు ఒక కథ చెప్తుండేవాడు బాగా భగవద్గీత చదువుకున్నటువంటి పండితుడు రాజుగారి ఆశ్రయానికి వెళ్ళారు వెళ్ళి అయ్యా రాజుగారు రాజుగారు నేను భగవద్గీత బాగా చదువుకున్నాను చదువుకున్నది మీ ముందు నేను వినిపిస్తాను తమరు దయచేసి నా కొద్దిగా మనులు మాణ్యాలు అగ్రహారాలు ఇప్పించండి అంటే రాజుగారు ఏమన్నారంటే మీరు భగవద్గీత మళ్ళీ ఒకసారి బాగా చదువుకున్నారండి ఈసారి మీకు అవకాశం ఇస్తాను అని పమనిస్తారు మళ్ళీ వెళ్ళిపోతాడు ఒక సంవత్సరం ఆగి మళ్ళీ వస్తాడు మళ్ళీ అడుగుతాడు రాజుగారిని ఏవండి పోయిన సంవత్సరాలు వచ్చాను మళ్ళీ సంవత్సరం ఆగి బాగా చదువుకొచ్చానండి నాకు భగవద్గీత అంతా కంఠోపాఠంగా ఉందండి మీరు ఎక్కడడిగినా సరే ఏదైనా సరే చెప్తానండి మీ పండితులను పిలిపించండి నాకు అగ్రహారాలు మణులు మాణిక్యం అనిపించండి అయ్యా మళ్ళీ మీరు చదువుకురండి ఇంకొక సంవత్సరం పాటు ఈసారి మీకు తప్పక ఇస్తాను అని చెప్పి పంపించేస్తాడు మళ్ళీ వెళతాడు భగవద్గీత చదువుతాడు ఈసారి రాడు ఈసారి రాకపోతే రాజుగారే స్వయంగా పండితుడింటికి వెళ్తాడు వెళ్ళేటప్పటికీ అక్కడంతా కూడా దుర్భరమైనటువంటి దారిద్ర్య పరిస్థితులు ఉంటాయి అనమాట కర్మవశాత్తు అయినా ఆ పండితుడు ఆనందంగా జీవిస్తూ ఉంటాడు ఏవండి మీరు సంవత్సరానికి రావాలి కదా మీరు రాలేదేమిటి అని అడుగుతారు అనమాట మీరెవరంటాడు నేను ఈ దేశాన్ని వేలేటటువంటి రాజుని మీ దర్శనార్థమే వచ్చాను మీకు భగవద్గీత బాగా అర్థమైంది ఇప్పుడు మీకు మీ జీవనం ద్వారా తెలుసుకున్నాను మీరు బా మంచి జ్ఞానులుగా మారడు ఇత పూర్వం మీరు పండితులు మాత్రమే ఇప్పుడు మీకు జ్ఞానం సహజంగా అనుభవ పరిణమించింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు బాగా సత్కరిస్తానేను అప్పుడు ఆ పండితుడు అంటాడు అయ్యా నీవే చెప్పావు కదా నేను నాకు జ్ఞానం వచ్చింది ఆత్మజ్ఞానం వచ్చింది భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల ఇప్పుడు నాకు నువ్వు ఇచ్చే మణులు మాణ్యాలు రాళ్లతో సమానం నాకు అవసరం లేదంట అవి నా గడ్డిపోతతో సమానం మరి నాకు అవి ఏం అవసరం లేదు నాకు ఆ నీ అవసరం లేదు నీ మణులు మాణిక్యాలు రథాలు గుర్రాలు పల్లకీలు నాకు ఏం అవసరం లేదు నీ రాజోద్యోగం నాకు అవసరం లేదు అంటే అప్పుడు రాజుగారు ఏమంటారంటే సరేనండి ఒక పని చేద్దాం మీ సదాచార నిర్వహణకు సరిపడేటంతా గ్రాసాన్ని ఏర్పాటు చేస్తాను గ్రాసం అంటే భోజనం భోజనానికి లోటు లేకుండా ఉండేటట్లుగా మీ సామాన్య కర్మ జరిగేటట్లుగా చూస్తాను అంతవరకు అనుమతి ఏంటి అని ప్రాధేయపడతాడు కాబట్టి అలా ప్రాధేయపడినప్పుడు మాత్రమే జ్ఞాని కలుగుతాడు జ్ఞానులు చాలా కఠినంగా కనబడతాయి కొంతమంది దయాద్ర హృదయాలు కూడా ఉండవచ్చు అటువంటి వాడు సద్గురువులు అవుతారు మిగిలిన వాళ్ళంతా జ్ఞానులుగానే ఉండిపోతారు అలా ఆయన ప్రాధాన్యపడితే సరేనని ఒప్పుకుంటాడు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఈ కర్మ ప్రభావం వల్ల అష్ట మదములు ఎనిమిది రకాలైనటువంటి మదం ఏర్పడే అవకాశం ఉంటుంది బాగా చదువుకోవడం బాగా రూపవంతుడై ఉండటం బాగా బలవంతుడై ఉండటం విద్యావంతుడు రూపవంతుడు బలవంతుడు ధనవంతుడు ఇలా వంతుడు వంతుడు వంతుడు అని చెప్పే ఇవన్నీ మదానికి దారితీస్తాయి మదము అంటే తానున్న స్థితిని తాను మరిచిపో ఇదే మదం అంటే ఏం లేదు పేరు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మన పరిణామాన్ని ప్రారంభిస్తాం చిన్నప్పుడు పుట్టినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్టా వచ్చామో ఆ పరిణామం అంతా ఆ పరిణామశీలతంతా మర్చిపోతాడు ఉడుతూనే మహాలక్ష్మి ఊళ్ళో పుట్టినట్టుగా అనుభూతి చెందుతూ ఉంటాడు ఏదో పూర్వజన్మ పుణ్యవశాన కర్మఫలాన కొన్ని లభించవచ్చు నవనిధులలో కొన్ని లభించవచ్చు అయిన ఏమంత పెద్ద ప్రయోజనం కాబట్టి కర్మనే బాగు అని చెప్పడం కర్మనే అధికమని చెప్పడం తను ఒక్కటి ఉంటే చాలు శాశ్వతంగా అని చెప్పడం కొందరు కర్మమునే బాగందరు మరి కొందరు ఎక్కువందరు తను ఉన్ ఈ మానవోపాధి లభించిందా అది ఒక్కటే చాలు నాకు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో ఇదే ఉత్తమమైన ఉపాధి మానవ ఉపాధి లభించింది కాబట్టి నాకు చాలు ఈ తను ఒకటే ఉంటే చాలు ఇలా వందేళ్ల పాటు ఏ అనారోగ్యం లేకుండా ఉంటే చాలు ఈ ఒక వందేళ్ల సుఖంగా ఉంటే చాలు ఓ వందేళ్ల పాటు ఈ శరీరం ఆనందంగా ఉంటే చాలు లేదు ఓ వెయ్యేళ్లపాటు ఓ పదివేల ఏళ్లపాటు ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాహరణ వాయువులని ఐదు కేటగిరీలతో ఐదు విభాగాలతో మనలో ప్రాణశక్తి పనిచేస్తుంది ఆయా వీటికి ప్రాణ విద్యలని పేరు ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది సంగీతం పాడేవాళ్ళు అరుదుగా ఉంటారు ముఖ్యంగా గాత్రం ఎవరిలో అయితే ఉదాహరణ విశేషంగా వికసిస్తుందో వాళ్ళలో ఈ సంగీత అనుసంధానం నాదానుసంధానం చేసేటటువంటి సంగీత ప్రక్రియలో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు విద్వాంసులై ఉంటారు ప్రాణ విద్యలో అదొక భాగం ఇట్లా చాలా ఉన్నాయి ఇంట్లో ప్రాణానికి అపానానికి సమానానికి వ్యానానికి ఉదానానికి ఇట్లా చాలా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి పండితుడుగా చేస్తాయి నేను ఒక్కొక్క దాంట్లో పండిత్యం చెట్టు చూస్తున్నాను అయితే ఆత్మజ్ఞానం మాత్రం రాదు బ్రహ్మజ్ఞానం మాత్రం రాదు ఒకవేళ ఒకవేళ ఏ సద్గురుమూర్తి దయవల్లైనా సరే ఇలాంటి పండితుడు ఆదరించబడినప్పటికీ అతడు తనను తాను అధికుడుగా భావించడం మాత్రం విడిచిపెట్టాడు ఇలాంటి వాడు చాలామంది జాగ్రత్తగా గమనించమని దేశికులు ఇక్కడ సూచన చేసినారు అనమాట కర్మను కానీ తనువును కానీ ప్రాణమును కానీ అధికముగా లెక్క పెట్టకూడదు అంటే సద్గురుమూర్తికి శరణాగతి సర్వస్వ శరణాగతులు అయ్యేటప్పుడు తను మన ధన ప్రాణములు ఈ నాలుగింటిని త్యజించడానికి సిద్ధపడిన వాడెవడైతే ఉన్నాడో వాడు శరణాగతుడు తను మన ధన ప్రాణములు ఏమంటే తను మన ధన ప్రాణములు సద్గురు ఏం చేసుకుంటాడు పరమాత్మ ఏం చేసుకుంటాడు ఆయనకు అవసరం లేదు కదా అంటే ఆయనవి అనుకుని నిన్ను వాటిని వినియోగించమంటున్నాడు ఇప్పుడు మనం వాటిని ఎట్లా వినియోగిస్తున్నామంటే నావి అనుకుని వినియోగిస్తున్నాం ఇప్పుడు ఎలా వినియోగించాలి అంటే నావి కావు నా మమ అనుకోకూడదు ఇప్పుడు నా మి కావు ఎవరివి మరివి ఈశ్వరుడివి పరమాత్మవి సద్గురుమూర్తివి ఆ పరమాత్ముడు ఇచ్చాడు తాను మన ధన పురాణము కాబట్టి ఈ నాలుగింటిని దైవీ ప్రణాళికలో దివ్యాత్మస్వరూపుడుగా దివ్య జ్ఞానంతో బ్రహ్మజ్ఞానం పొందటానికి వినియోగిస్తాను అనే నిర్ణయాన్ని స్వీకరించాలి అలా అహోరాత్రములు దైవీ జ్ఞానంతో ఎట్లా జీవించాలి అనేటటువంటి జాగ్రత్తగా ప్రతిక్షణం జాగరూకుడై నిర్ణయం తీసుకోవాలి నీకు ఇవి అట్టి వట్టి ఆశలే ఆశలేమిటి ఇవన్నీ వట్టి ఆశలు ఈ ప్రాణ విద్యలు ఆ శరీరానికి సంబంధించిన విద్యలు కానీ లేక కర్మకు సంబంధించినటువంటి విద్యలు కానీ అన్నీ జ్యోతిష్ఠోమాది కర్మలన్నీ యజ్ఞయాగాదిక్రతువులన్నీ లేక దీక్షలు వ్రతాలు ఇత్యాదులన్నీ ఈ శరీరంతో ప్రాణంతో మనసుతో చేయబడే సమస్తము ఆ విశేష కర్మ అంతా కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి వట్టి ఆశలు ఇవన్నీ ఈ ఆశలు అంటల్లోనే అందులో రహస్యం తెలుసుకోవాలి మనం మానవుడికి జన్మ కర్మ ఈ ఆశాలత మీద ఆధారపడుతుంది ఈ ఆశాలత మాటి మాటికి చిగురిస్తూ ఉంటుంది దానికి వేరే పని ప్రతి క్షణము ఈ ఆశాలత చిగురిస్తూ ఉంటుంది ఏం చేస్తుంది ఇదంటే ఇప్పటి వరకు పందని వాటిని నీకు స్ఫురణకు తెస్తూ ఉంటుంది తెచ్చి ఇక ముందు అంటే ఉత్తరక్షణమే కావచ్చు ఉత్తర యుగమే కావచ్చు కొన్ని యుగాల పాటు కూడా కావచ్చు దాన్ని అనుభవించడానికి వాడు వేచి చూస్తూ ఉంటాడు అలా ఎదురు చూస్తూనే ఉంటాడు మళ్ళా మళ్ళీ పుడుతూనే ఉంటాడు ఎన్ని యుగాలైనా సరే ఆ భోగాన్ని అనుభవించడానికి పుడుతూనే ఉంటాడు ఆ ఆశాలతని తీర్చడానికి పుడుతూనే ఉంటాడు కాబట్టి ఆశయేహపర దుఃఖంబు ఆశయే భవనాశయుక్తి ఆశయే మరి జరచు అవనీ జన్మకు కారణంబు కాబట్టి జాగ్రత్తగా ఈ ఆశా లతని పనిలో ఉండాలి నిజ ప్రబోధ విధానానికి రావాలంటే ఆశ లేని వాడే ఉండాలి ఆశాలత నిస్సంశయంగా నిశేషంగా తొలగించబడిన వాడే ఉండాలి అందుకని వట్టి ఆశ లేమిటికీ అని ప్రయోగించారు వారితో పొందు చేసేవేమిటికి అన్నారు ఇంకా అర్థం సహజంగా లోకంలో అందరూ కూడా ఎక్కువ శాతం మంది కర్మ సంఘటనలే ఎక్కువ శాతం మంది త్రికరణ శుద్ధి కొరకు ప్రయత్నించేవారే ఉంటారు తక్కువ మంది జ్ఞాన మార్గానికి సంభవించిన వారు ఉంటారు ఆ పరిణతి ఆ అధికారిత్వం వచ్చిన తక్కువ మంది ఉంటారు అందులో మరలా కేవల జ్ఞాన పద్ధతి కైవల్య పద్ధతి కేవల పుట్టిరుక ఎరుకనే నిరసించే పద్ధతి బట్ట బయలుని స్థిరీకరించే పద్ధతి ఇట్టి పూర్ణబోధకు సంబంధించిన వాళ్ళు మరీ తక్కువగా ఉంటారు పాదుకాంత దీక్ష అని శ్రీ విద్యారహస్యంలో ఒక చిట్ట దీక్ష ఉంటుంది పూర్ణం తర్వాత అటువంటి పాదుకాంత దీక్ష చాలా అరుదుగా ఇస్తారు అలాగే ఈ కేవల జ్ఞాన పద్ధతి కూడా చాలా అరుదుగా ఉంటుంది కానీ మానవులు అందరూ తప్పక ప్రయత్నించవచ్చు అన్నీ ప్రయత్న సాధ్యమే అన్నీ సాధన సాధ్యమే అన్నీ గురుకృప వల్లనే సాధ్యం అన్నీ ఈశ్వర కృప వలనే సాధ్యం అసలు ప్రయత్నమే లేకపోతే సాధ్యమనే అంశమే ఉండదు కదా కాబట్టి వట్టి ఆశలను విడిచిపెట్టి ఇటువంటి విడవ తగినటువంటి త్యాజ్యం ఆ త్యాజ్యానికి సంబంధించినటువంటి త్యజించదగినటువంటి వాటిని వారి పొందు అంటే వారి సహవాసం పొందు అంటే సహవాసం అటువంటి సహవాసంలో చేరకూడదు అనమాట అలా సహవాసంలో చేరామనుకోండి మరలా కర్మభ్రాంతి ధర్మభ్రాంతి జ్ఞానభ్రాంతి అజ్ఞానభ్రాంతి పంచభ్రమలు ఇలాంటివన్నీ కూడా బాగా బలపడతాయి అన్నమాట కాబట్టి జాగ్రత్తగా సహవాసం ఎప్పుడూ కూడా అంటే సత్సాంగత్యం అనేది ఇవాళ అన్నింటికీ వాడబడుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి పదం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఈ క్రమంలో వెళ్ళేదానికి సత్సంగం అని పేరు సత్సంగత్వే నిస్సంగత్వం పూర్వం మనలో ఉన్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉన్నాయో కర్మ సంగతమలే ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసేటటువంటి విధానానికి సాధనకి సత్సంగం అని సత్ అంటే ఆత్మస్వరూపం అట్టి ఆత్మస్వరూపంతో కూడి మిగిలిన వాటిని వదలటం దీనికి సత్సంగం అని అలాగే ఒకవేళ కనుక మనకి స్వానుభవంలో అట్టి ఆత్మానుభూతి కనుక లేకపోయినట్లయితే అట్టి ఆత్మానుభూతి కలిగినటువంటి వారి సాన్నిధ్యంలో మనం చేసేటటువంటి సాధనకు సత్సాంగత్యం అని పేరు కొన్ని క్షేత్రాలలో ఉదాహరణగా అరుణాచలం కానీ లేక పాండిచ్చేరి అరవిందో ఆశ్రమం కానీ లేక దక్షిణేశ్వరం రామకృష్ణ పరమహంస కానీ స్వక్షేత్రం కానీ లేదా ఇట్లాంటి ముక్తిధామాలు కొన్ని ఉన్నాయి కొన్ని క్షేత్రాలున్నాయి అక్కడ మహనీయులు నివసించి వారి తపోఫలాన్ని ధారపోసారు రాధాకుండం కానీ ఇట్లా బదరికావనం కానీ లేక నైమిషారణ్యం కానీ ఇలా ఇలా చాలా ఉన్నాయి ఋషికేశ్ హరిద్వార్ హిమాలయాల్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి గయా ఇట్లాంటి క్షేత్రాలన్ని చోట్ల కూడా అనేక మంది తపస్సు చేశారు తపస్సు చేసి దక్షిణాదిలో శ్రీశైలం ఉత్తరాదిలో కాశీ ఇట్లా రామేశ్వరం కన్యాకుమారి ఆ చివర కేదార్నాథ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట నేపాల్ అమర్నాథ్ ఇవన్నీ కూడా అనేక మంది మహర్షులు ఆ స్థలంలో తపస్సు చేసి వారి తపోఫలాన్ని అక్కడున్నటువంటి ప్రకృతికి ఆదాన ప్రదానములు చేశారు అందువల్ల అక్కడ ప్రకృతి అంతా కూడా అటువంటి దైవీ ప్రకంపనలు దివ్యత్వాన్ని ప్రచోదనం చేసే ప్రకటితం చేసేటటువంటి ప్రకంపనల్ని కలిగి ఇలాంటి మహనీయుల క్షేత్రాలు చాలా ఉన్నాయి ప్రశాంత నది పుట్టుపర్తి మెహరాబాద్ అవతార్ మెహర్ బాబా గారి దివ్యధామం అట్లాగే పంచ సద్గురువులు నివసించినటువంటి స్థానములు మహారాష్ట్రలో ఉన్నాయి షిరిడి సాకోరి అలాగే నారాయణ మహారాజు బాబాజాను అట్లాగే తాజుద్దీన్ బాబా గారిది ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇలా భారతదేశంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి ఇటువంటి క్షేత్రాలు ఇలాంటి అన్ని చోట్ల కూడా ఆయా మహానుభావుల యొక్క కృప ఆ క్షేత్ర పరిధిలో ఉంటాయన్నమాట ఇట్లాంటి చోట ప్రతి ఒక్కరూ కూడా ఆత్మానుభూతిని పొందడానికి గురుకృపని పొందడానికి ఈశ్వర కృపని పొందడానికి అనువైనటువంటి స్థానం అందుకని తప్పక గృహస్థు ఒక సాధువుని ఆశ్రయించి జీవించాలి అని ధర్మంలో చెప్పబడి ఎందుకని అంటే ఈ వట్టి ఆశలను విడవాలి ఇటువంటి దుస్సంగాన్ని విడవాలి వీళ్ళతో చేరకూడదు ఇటువంటి పొందుని చేరకూడదు ఎందరి మాటల ఎన్నిన ఎన్నై ఎన్నిన ఈ బోధ కింది వే కాని వీళ్ళందరూ చెప్పేవన్నీ బోధలే ఇవన్నీ ఎరుక గట్టిపరిచే బోధలు అంటే అర్థం ఏమిటంటే అఖండ దీపం పెట్టండి మీకు ముక్తొస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు దీపం వెలిగేటట్లుగా జాగ్రత్తగా శ్రద్ధతో దాని ఏడల ఉండాలి అని అదొక వ్రతం అట్లాగే ఇలాంటి వ్రతాలు చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ చెప్పారు అనుకోండి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి ఇలాంటివే చెప్తారు ఆ ఒకటి చేయండి చాలు నామస్మరణ ఒకటి చేయండి చాలు మిగిలిన ఏం అవసరం లేదు దానం ఒక్కటి చేయండి అదొకటే అది ఇంకేం అవసరం లేదు మానవ సేవయే మాధవ సేవ ఆర్తులను మీకు చేతనైనట్లుగా రక్షించండి కాపాడండి అదొకటే అదే మా అదే మిమ్మల్ని ముక్తినిస్తుంది ఇలా అన్న వస్త్రాల చేత కానీ లేకపోతే ఇతరత్ర ఆశ్రయం వాళ్ళు కానీ లేక వారి వారి సమస్యలలో కొట్టుమిట్టాడేటటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఇతి బాధలు ఏవైనా సరే అత్యా ఇత్యాది బాధలు పడేటటువంటి వారికి ఉపశాంతి చేకూర్చేటటువంటి సహాయం చేయండి అదొకటి చాలు దేనికి దానికి చెప్పేటటువంటి వాళ్ళు అదొకటి చాలు అంటూ ఉంటారు ఇక కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్తారంటే ఈ సంసారాన్ని త్యజించండి కొండల్లో అడవుల్లో ఉండండి అక్కడ ఉంటే చాలు మీరు ముక్తిని పొందుతారు కొందరు అంటారు మీరు హిమాలయాలకు వెళ్ళిపోండి హాయిగా హిమాలయాల్లో ఉండండి బయటికి రామాకండి కింద ప్రపంచంలోకి రామాకండి బాహ్య ప్రపంచంలోకి రాకుండా మీరు ఎక్కడైనా ఏకాంతంలో ఉండండి అంటారు అదొకటి చాలంటారు కొంతమంది ధ్యానమే చాలంటారు కొంతమంది ప్రాణాయామమే చాలంటారు కొంతమంది ఆసనములు వేస్తే చాలండి అంటారు కొంతమంది ఇవన్నీ ఎందుకండి బాబు హాయిగా సూర్య నమస్కారాలు చేయండి అదొకటి చాలంటారు ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బోధ చెప్తూ అంటే ఇవన్నీ వేదనలో భాగమే ఇవన్నీ ఉపనిషత్తులలో భాగమే ఇవన్నీ భగవద్గీతలో భాగమే ఇవన్నీ బ్రహ్మసూత్రాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రాథమికమైనటువంటి విద్యాబోధనగా ఏర్పాటు చేయబడ్డవే కానీ ఈ అక్షరాభ్యాస విద్యే ముక్తినిస్తుంది అనటం మాత్రం అసమంజసం అధికారిత్వాన్ని ఇస్తుంది పైన పిహెచ్డి అంటే కింద ఉన్నటువంటి స్థాయి విద్య భేదంగా హై అని కాలేజ్ అని లేకపోతే డిగ్రీ అని ఉన్నత విద్య అని ఇట్లాంటివి చదివి పిహెచ్డి పరిశోధన పత్రం సమర్పించే స్థాయికి వెళ్ళాలి అలా పరిశోధనా పత్రాలు సమర్పించి ఆ పట్టాన్ని పొంది మరలా పది మందిని చేత పరిశోధన చేయించి ఒక విశ్వవిద్యాలయాన్ని నడపగలిగేటటువంటి సమర్థత పొందాలి అంటే మరి కింద విద్య అంతా ప్రాథమిక విద్య అంతా పూర్తి చేయాలి కదా కాబట్టి ఎక్కడికక్కడ ఈ ఎరుకని గట్టిపరిచేటటువంటి బోధతో సంతృప్తి చెందకూడదు మానవుడు అని సూచనగా ఖండితంగా నిర్ణయంగా ఈ కదార్థంలో చెబుతున్నాడు ఎందది మాటల ఎన్న ఎన్ని ఈ బోధ కింది వేగాని పైకి ఎక్కేవి కావు పైకెక్కడమేమిటి అది గచ్చతి సంస్కృతంలో చెప్తే పైకి ఎక్కడం అంటే అది గచ్చేది కాబట్టి చిన్నపిల్లలని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచేటప్పుడు వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు భుజాల మీదకి ఎక్కించుకుంటారు లేదంటే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు వాళ్ళ ఆ తాతలు తండ్రులు ఉంటారు ఏమ్మా పైకి ఎక్కావా శాంతం అంటారు అంటే అర్థం ఏమిటి శాంతం పైకెక్కించుకుంటే దించాలంటే కష్టం కాబట్టి అటువంటి జీవనం మంచిది కాదు అది కార్మ పద్ధతి జ్ఞాన మార్గంలో పైకి ఎక్కడం అంటే అధి గచ్చతి ఉత్క్రమణం త్యజించాలంటే ఎంతటి సింహ హృదయం ఉండాలో అటువంటి స్థితిలో ఉండటం స్వరూప జ్ఞానంలో ఉండటం జ్ఞానాజ్ఞాన విరహితంగా ఉండటం ఎంత పైకెక్కాలండి అన్న ఎంత పైకెక్కడం కాదయా ఎరుకను నిరసించడానికి కావలసినంత బట బయలులో నిలకడ చెంది ఎరుకను నిరసించాలి आशले किबी इ गिपरचे जगत्न बलपरचे भ्रांति बलपरचे भ्रमाजन्यमी इक द्वंद्व पद्धति బలపరిచేటటువంటి త్రిపుటిని ద్విపుటిని తెగకోసేసేటటువంటి నిజ ప్రబోధ విధానాన్ని ఆశ్రయించాలే కానీ త్రిపుటిని ద్విపుటిని బలపరిచేటటువంటి వాటిని ఆశ్రయించకూడదు జాగ్రత్తగా ఉండాలి సాధకులంతా కూడా ఎందుకంటే సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమం సూక్ష్మ కారణరహితం ఇది చాలా ముఖ్యమైన పద్ధతి సూక్ష్మాన్ని కారణాన్ని ఏకకాలంలో రద్దు చేసుకోవాలి అలా అయితేనే నువ్వు బ్రహ్మనిష్ఠుడు అవుతావు ఇది వ్యష్టి సూక్ష్మాన్ని వ్యష్టి కారణాని సమిష్టి సూక్ష్మాన్ని సమిష్టి కారణాన్ని సమిష్టి కారణ స్థితికి అవతలున్న మహాకారణ స్థితి ఎందు నిలకడ చెంది సూక్ష్మ కారణాలను రద్దు చేసుకోవాలి మరి నిజ విధానంలో సమిష్టి సూక్ష్మాన్ని సమిష్టి కారణాన్ని సమిష్టి మహాకారణాన్ని దానవతలున్న అవ్యక్తాన్ని త్యజించేటటువంటి రద్దు చేసేటటువంటి లేకుండా చేసేటటువంటి మూలము లేనటువంటి తనకే మూలము లేనటువంటి తనకే పాదు లేనటువంటి తనకే సూత్రము లేనటువంటి నిర్మూలమే తదా జ్ఞానాశీరం నాస్తి కేవలం ఏ తన్మిథ్యాశుద్ధవియత్కిస్తి మతీయమానా తర్పూరదేపకళి సంయోగం జ్యోతి తహననాస్తించ జాగ్రత్తగా కొంచెం కోడా ఒక్క విత్తనం కూడా ఒక్క అంకురం కూడా శేషం మిగలకుండా నిశేషముగా ఆవరణ రహితముగా మలవిక్షేప ఆవరణ దోషములు రహితముగా త్రిపుటి ద్విపుటి రహితముగా సర్వద్వంద్వరహితముగా ములుగురుచ సందులేనిదిగా చిన్నాద చిద్బిందు చిత్కళారహితముగా సద్రహితముగా వస్తుమద్ రహితముగా బట్టబయలును ఎవరైతే స్థిరీకరించి దృఢీకరించి నిర్ణయించి ఉన్నదొన్నట్లుగా ఉండిపోతారో వారికి ఎరుకని గట్టిపరిచేటటువంటి పద్ధతులన్నీ వటీమిటికి ఇంకా వారు మళ్ళీ వీరితో చేరతారా వారితో పొందు చేసేవేమిటికీ హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ నమద ఓ నమిదం as yeah. సద్గురు పరబ్రహ్మణే నమీగురుభ్యో నమీ